ఇరవై ఆరవ సంఖ్య సంకీర్తనం అనుమాన పుబ్రదు కదిరోత తన మనసెనయని కూటమి మరి అపకీర్తులబడి ఆడికెలోనై అపవాది యూట అది రోత ఉపమ గెలిచేనని ఒరు చెరుచుటలు విపరీతపు గుణ విధము తన గుట్ట ఎరిగిన వారల ముందట తన ఎమ్మెలు చెప్పుకొనుటరోతా వనితల ముందట వదరుచు వదరుచు కనుగవగానని గర్వము హరిగతి అని బుద్ధిదలంచని అవమానపు మనసదిరోత భవసంభరుడై పరగు వేంకటపతిని అవిరళముగ కొలు వదిోత